కూడా ఆత్మవ వైపుకే లీడ్ చేస్తాయి ఎవ్రీథింగ్ లీడ్స్ టు ఆత్మ అది ఎలాగంటే పూర్వం ఒకడు దృష్టాంతం చూడండి కుదురుతుందో కుదరదో ఒకడికి వ్యాసం రాయమంటారు పదో వ్యాసము ఓ సబ్జెక్ట్ ఇచ్చి వ్యాసం రాయమంటారు వ్యాసం రాయమంటే వీడు ఏవో పదో ఇరవయో శాంపుల్ వ్యాసాలు ఉంటాయి వీడు ఒక్క వ్యాసం కిన్నష్టం చేసుకు వెళ్తాడు ఆవు ఆవు వ్యాసం కనర్సం చేసుకు వెళ్తాడు ఆవు వ్యాసం కనర్సం చేస్తే అక్కడ పరీక్షలో ఆవు వస్తే తక్కువ రాసేస్తుంది వీడు కానీ ఆవు రాకుండగా విమానము అనే వ్యాప ఈ క్రింది విషయముపై వ్యాసము రాయము విమానము అని వ్యాసం ఇచ్చారు వారికి వాడు వాళ్ళ గురించి వ్యాపే రాస్తాడు ఆవు గురించి వ్యాప్రాయంటే రాస్తాడు ఇవాళ గురించి వారు రాయలేడు కానీ వారు ఎవరు ఎక్కువ ఎలా చేస్తాడంటే విమానము గాలిలో ఎగురుచుండగా ఇటుకీ రోజు నుండి ప్రజలు చూచినప్పుడు ఆవు కనపడినది ఆవుకి రెండు కొమ్ములు ఉండను అది నాలుగు అది రెండు పూట్ల పాలు ఇచ్చును అవు పాలు అవులలో పెట్ట తక్కువే అది గేవి వాళ్ళ కంటే ఆరోగ్యకరమైనది తొందరగా జీర్నకూడదు హోమములకు అవుపాదే పనికొస్తాయి లేదా లేదా దేవునికి నైవేద్యానికి అవుపా ఇది ఈ వాడు మొత్తం ఆవులు వ్యాపారం రాసిస్తాడు వాడు విమానం రాయమంటే ఆవు మీద రాశాడు ఆత్మవేత్తనలా ఉంటాడు సర్వాన్ని ఆత్మకి ముడిపెట్టుకుంటాడు ఆత్మ అంటే ఈశ్వరుడే సర్వాన్ని ఈశ్వరుడికి ఈశ్వరుడని పదం మారింది ఉంటాయి ఈశ్వరుడన్నా ఆత్మన్నా ఉంటాడు కాబట్టి సర్వాన్ని ఆత్మకు కోపం వచ్చిందనుకోండి ఈ కోపం సత్యం కాకండి కోపం తాత్విక సాక్షి రూపంగా ఉండటము ఆ కోపాన్ని తిరస్కరించటము అని మళ్ళీ ఆత్మ సాక్షి సాక్షిలో గడిపోతూ దుఃఖం కలిగితే సాక్షిలో గడిపతాడు అసూ కలిగితే సాక్షిలో కలిపితాడు అక్కడే ఆగిపోడు అసూ కలిగితే అసూయతో పాటు అసూని పట్టుకు కూర్చోడు అసూయని పట్టు కూర్చుంటే వినీది కలగడం తప్పు కాదు అసూని పట్టుకు కూర్చోవడం తప్పు సో ఈ అన్ని సందర్భాల్లో కూడా ఆత్మాని ఏ ఉపాసన చేయగలిగి చూచీది కన్ను కాదు నేను కాదు ఆత్మ పశ్చం చక్షు అక్కడ బృహారంలో ఉంది వాక్యం లాగా వినేది ఏమిటి లేదు వినేది ఎవరు వినేది చెవి కాదు వినేది నేను తప్పు ఆత్మయే పని శ్రువన్ శ్రోత్రం ఆత్మచైతన్యం ఇక్కడ ఈ ఉపాధిలో శబ్ద జ్ఞానంలాగా ప్రకాశిస్తుంది అండి ఫ్యాన్ తిరుగుతోంది తిరిగేది అంటే ఫ్యాన్ అని ఒకడు ఉంటాడు నేను ఇంకొకడు ఉంటాడు నేనంటే వాడి అభిప్రాయం వాడే బిల్లు పెట్టాడు నేనే తిప్పుతున్నాను ఆ ఫ్యాన్ అని అంటాడు ఒక ఆయన ఒక ఆయన దగ్గరికి ఇంకొకతను లెటర్ చదువుకోవడం చేత కాదనమాట ఇల్లిటరేట్ లెటర్ చదువు పెట్టండి నేను తీసుకొచ్చాడు చదువు పెట్టండి నేను తీసుకొస్తే ఇతను లెటర్ చదివి పెట్టాడు లెటర్ చదువు అయిన వెంటనే ఆయన చేతిలో పెట్టేసి స్పందించేయాలి కదా లెటర్ ఇవ్వడు ఏంటంటే నా నాకు ఇచ్చేయండి నేను చదువు పెట్టినందుకు చాలా సంతోషం అంటే ఐదు రూపాయలు ఏమి అంటే ఐదు రూపాయలు చదివి పెట్టినందుకు ఐదు రూపాయలు ఎందుకండి కొన్ని రూపాయి తీసుకోండి అంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాను ఫ్యాన్ తిరుగుతుంది నువ్వు ఫ్యాన్ కింద కూర్చున్నావా కూర్చున్నాను మరి ఫ్యాన్ తగిలిందా నీకు తగిలింది మరి లైట్ తోటే కదా నేను చదివాను ఈ ఎలక్ట్రిసిటీ నేను నాదే ఎలక్ట్రిసిటీ మీదే నాదే మీ అయ్యా మీదే మరి ఐదు రూపాయలు ఐదు రూపాయలు వసూలు కాబట్టి అలాగే కూడా ఉంటారు కాబట్టి ఫ్యాన్ తిరుగుతుందంటే అది అది ఫ్యాన్ అయినా తిరుగుతోంది నేనైనా తిరుగుతున్నాను నేను చెప్పుతున్నాను రెండూ తప్పే ఇట్ ఈస్ ది యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ ఇచ్చి అలాగా ఆత్మే త్యోవోపాసీట సో ఆ విధంగా ఆత్మప్రత్యయానుసారులుగా ఆత్మవేస్తలు ఉంటారు తర్వాత జస్మాత్ పరం జ్యోతి తస్మాత్తేవ తద్విదు నేతరే బాహ్య బాహ్యాథ ప్రత్యయానుసారిణి కనుక ఆత్మయే అంతిమమైన ప్రకాశ అవభాసకము పరం జ్యోతి ఇప్పుడు ఈ తర్వాత దాంట్లో వస్తోంది మాట ఇప్పుడు ఘటం ప్రకాశిస్తోంది ఘతం ప్రకాశిస్తుందంటే స్వయంగా ప్రకాశిస్తుందా లేదు ఇది దీపంలో ప్రకాశిస్తుంది ఆ దీపం స్వయంగా ప్రకాశిస్తుందా లేదు నేత్ర జ్యోతి ఉన్నబట్టి ఈ జ్యోతి ప్రకాశిస్తుంది నేత్రంలో దీపం లేదనుకోండి ఇంకా అవి ప్రకాశిస్తనే ప్రకాశించదు నేత్రజ్యోతిని బట్టి అది ప్రకాశిస్తాం అలాగే వెనక్కి వెళ్ళాలి వెళ్తే మన తర్వాత శ్లోకంలో వస్తుంది సో మొత్తం మీద సర్వోత్కృష్టమైన ఒకే ఒక జ్యోతి ప్ర అవభాసకము అంటే ప్రకాశింపజేసే చైతన్యము అది ఆత్మ ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు కేవిలు నేతరే ఇతరులు తెలుసుకోండి ఇతరులంటే ఎవరండి ఇతరులు బాహ్య బాహ్యార్థ ప్రత్యయానుసారిన బాహ్యమునందుండే విషయములు అర్థము అంటే విషయం ఏమిటి శబ్దము రూపము రసము గంధము లేకపోతే ఈ భావజాలంలోకి ఆలంబనమైనటువంటి బంధువులు వాళ్ళ మాటలు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు ఇచ్చేశారు వాళ్ళు ఇచ్చేశారు సో ఈ బాహ్య విషయములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రత్యయాలు ఉంటాయి కదా బుద్ధి ప్రత్యయాలు ఆ బుద్ధి ప్రత్యయాలు వెంటపడిపోతూ ఉంటారు అనుసారిన బుద్ధి అసూయ ప్రత్యాయాన్ని పెట్టిందనుకోండి దాన్ని వెంటబడిపోతారు కామనా ప్రత్యాలు పెడితే దాన్ని వెంట పడిపోతారు ఏ ప్రతి బుద్ధి అలా నడిపిస్తే అలా నడుచుకుంటారు అలాగే కదండి మరి అదే కదా మానవ జీవితం అంటేనే బుద్ధి నడిపించినట్టుగా నడిపించుకుంటారు బుద్ధి భయపెడితే వీడు భయపడతాడు బుద్ధి ఉల్లాసాన్ని ఉల్లాసాన్ని అనుభవిస్తాడు బుద్ధి దుఃఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాడు మొన్న మీకు చెప్పాను పురంజన పురంజనీ ఉపాఖ్యానం సో ఈ విధంగా బుద్ధిలో ఉదయిస్తూ భావజాలమే సత్యమని బుద్ధిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి శబ్దరూప రసస్పర్శ గ్రంథములే సత్యం అని అనుకునేవాడు బాహ్యార్థ ప్రత్యయానుసారి అంటారు వాడికేం తెలుస్తుంది సత్యం వాడి వల్ల కాదు సత్యం హీ కెన్ నో వాడు ఇంకేమో పై పై కబుర్లు చెప్పి వాళ్ళకు ఆ కబుర్లకు సరిపడ్డ వాళ్ళకి చెప్పొచ్చు వేరే సంగతి హీ హీ కెనాట్ నో ది ట్రూత్ అంటే ఎవరినో డెనౌన్స్ డేట్ అవ్వం కాదు నీవు సత్యాన్ని తెలుసుకోవాలన్నట్లయితే బాహ్యార్థ ప్రత్యయాల వెంట మనం మానేసి ఆత్మప్రత్యయం నుండి నిలిచి ఉండటం అలవాటు చేసుకోమని చెప్పడం పునర్జన్మ ఉందా అడిగారు భగవాన్ రముడు అంటే రముడు మహర్షి అన్నారు పునర్జన్మ ఉంటే ఎవరిలోకి అని అడిగారు ఇంకేళకంటే నాకే నేనెవరో నీకు తెలుసా తెలియదు నేనెవరో నీకు తెలియకుండా నాకు తెలియని నే నేనుకి పునర్జన్మ ఉంటుందా లేదా అని మీమాంస ఎందుకు వచ్చిన మీమాంస పూర్వం ఒక ఏక పేరు మర్చిపోయి ఊళ్ళో వాళ్ళందరినీ నా పేరు చెప్పమని అడిగింది సో ఆ విధంగా నేనెవరో నాకు తెలియదు ఆ నేను యొక్క స్వరూపం అనేది తెలియదు అంతా కూడా అజ్ఞానమే ఇప్పుడు ఈ నేనుకి చచ్చిపోయిన తర్వాత పునర్జన్మ ఉందో వీడు మీమాంస ఇప్పుడు చేస్తానంటే లేదా లేకపోతే ఈ నేనుకి పూర్వజన్మ ఏమిటో తెలుసు మేమాంశం విడికి పూర్వజన్మలో ఏటో విడికి తెలుసుకోవాలి ఇవాళ వైహీవాంచుకున్నాం పూర్వజన్మలో ఏదైతే ఏంటి ఇవాళ క్యాట్ ఉంది ఎర్లీయర్ బర్త్ నవవాజ్యాలు భవింతుడు వేడు పతివిల్లుడు సో మీరు కొంచెం పైసలు ఎక్కువ ఇస్తే ఇవరే బ్రాహ్మణి ఉంది ఎర్లే బర్త్ అని చెప్తారు పైసలు తక్కువ ఇస్తే ఇవాళ ర్యాట్ ఉంది ఎర్లీ ఇయర్ బర్త్ అని చెప్తారు నవ్వాక్యాలు భోగిడు కాబట్టి ఈ రకంగా దిస్ వైల్డ్ గ్రూజ్ చే వైల్డ్ గ్రూజ్ సో దిస్ ఇస్ ఆల్ సి బాహ్య బాహ్యార్థ ప్రత్యయాలంట పడ్డ మానేసి ఆత్మప్రత్యయ నిష్ట కలిగిన వాళ్ళు దేనో ఆత్మ విదో విదో తర్వాత శ్లోకం నా త్రూర్యోభాతి నంద్రతారకం ే మా విద్యుతో భాంతితోయమగ్ని సమే భాంతమనుభాతి సర్వం తర్శ భాషావమిదం విభాతి మామూలుగా మీరు ఎప్పుడైనా హారతే ఇవ్వడం చూసుకుంటారు హారతి ఎలా ఇస్తుందంటే ఆయన గంట హారతి ఇవ్వడానికి అదో టెక్నిక్ అది ఒక చెత్తో గంట వాయస్తో ఇంకో చెత్తో తిప్పాలి ఇట్స్ నాట్ ఈజీ ఇదే ఇది తిరిగిపోతూ ఉంటుంది లేకపోతే ఆడియల్ లైవ్గా ఆడుతుంటాయి సో బట్ హీ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఇట్ వెరీ వెల్ సో గంట ఇలా టక్ టక్ టక్ వాస్తో నూర్యో భాతి చంద్ర తారకం నే మావిద్యుతో భాంతి కుతోయమగ్నివ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని రెండు నెల మొక్కలు నిలబెట్టి అందరికీ చూపిస్తే అందరూ కళ్ళ తద్దుకున్నారు చిత్రం ఏంటంటే ఏమిటి అతి సెడ్ హీరో ఉన్నాం అంటే ఇక్కడ వీళ్ళు కళ్ళ దద్దుకున్నారు దేవుడు ఉన్నాం ఇగ్నరెన్స్ సో హారత యొక్క అభిప్రాయం ఏంటంటే దేవుడు ఒక పీస్ ఆఫ్ స్టోన్ కింద ఎదుర్కొన్నా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పరిచ్ఛిన్నంగా ఒక స్థానానికి సీమితమైపోయి ఒక బండరాయిలాగా కనపడుతున్నాడు అలాగ అడుక్కునే దేవుడు దేవుడు అలాగా కాదు మరి ఇంక దేవుడు ఎలాగా ప్రకాశస్వరూపుడు దేవుడు ఈ ప్రకాశం ఎటువంటి ప్రకాశమో తెలుసిన తత్ర సూర్యోభాతి ఈ జగత్తునంతరీ సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు కానీ ఆ ఈశ్వరుణ్ణి ఈ సూర్యుడు ప్రకాశింపజేయనక్కర్లేదు నా చంద్రతారకం రాత్రిపూట జగత్తుని చంద్రుడు నక్షత్రాలు ప్రకాశింపజేస్తున్నాయి ఆ ఈశ్వరుడికి ఈ ప్రకాశముల యొక్క అవసరం లేదు ఈ ప్రకాశములు ఏమీ లేకుండానే ఆ ప్రకాశిస్తాడు నేమా విద్యుతో భాంతి విద్యుత్ మెరుపు ఈ మెరుపు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఏదైనా మీకు మోస్ట్ పవర్ఫుల్ సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ లైట్ కావాలంటే విద్యుత్ ఒక్కసారి మెరుపు మెరిస్తే కొన్ని చదరపు మైళ్ళ వైశాల్యంలో ఏముందో అంత మనకి కంటికి కనపడుతుంది మళ్ళీ వెంటనే మాయమైపోతుంది కనుక ఆఖరికి ఆ విద్యుత్ ప్రకాశము కూడా మనకి సూర్య ప్రకాశం కంటే విద్యుత్ ప్రకాశం ఎక్కువ పరాచ సూర్యుని చూస్తే కళ్ళు కన్ను పోవడం విద్యుత్ కేసుకి చూస్తే కన్నే పోతుంది అంత ప్రమాదం కాబట్టి అంతటి పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ లైట్ అయిన విద్యుత్తు కూడా ఆ ముందు వెలవెలబోవలసినదే ఆ ఈశ్వరుణ్ణి ప్రకాశింపజేయనక్కర్లేదు ఇక వీటికే దిక్కు లేకపోతే కుతోయమగ్ని ఈ అగ్ని నిప్పు దీపం ఇది అంతదండి దాని గురించి చెప్పాలా సూర్యుడు చంద్రుడు నక్షత్రాల విద్యుత్ వానన్నింటినీ తిరస్కరిస్తే ఇంక అగ్ని గురించి చెప్పి ఇదేముంది తమేవాంతమనుభాతి సర్వం ఈ జగత్తులో ప్రకాశించేటువంటిది ఒక్కటే ఉంది అదే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ప్రకాశాన్ని అనుసరించియే అను అంటే అనుసరించి సర్వం భాతి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్తులు అగ్ని ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి తస్య భాష సర్వమిదం విభాతి ఆ ప్రకాశాన్ని ఆ ఈశ్వర ప్రకాశాన్ని ఎరువు ఆ ప్రకాశంలో ఇవి ప్రకాశిస్తున్నాయి తప్పిస్తే వీటి స్వంత ప్రకాశమేమి కాదు అని దేవుడికి చూపిస్తాం కాబట్టి ఈశ్వరుడు ప్రకాశస్వరూపుడని తెలుసుకో అని హారతి దేవుని చూపించాడు మరి ఆ హారతిని వీడు కళ్ళగద్దుకుంటాడు అంటే కలగద్దుకోవడం ఎందుకంటే కళ్ళలో ఉండే జ్యోతి కళలో జ్యోతి ఉంది చిక్కిళ్ళలో జ్యోతి ఉంటుంది కళ్ళలో జ్యోతి ఉంటుంది సో ఆ కళ్ళలో ఉండే జ్యోతి యథార్థమైన జ్యోతి నిజానికి కన్ను కూడా కాదు చక్షుషక్షు కంటి వెనక జ్యోతి ఉన్నది దేవిటా జ్యోతి ఆత్మజ్యోతి సో ఈ ఈశ్వర ప్రకాశము ఆత్మ ప్రకాశము ఒక్కటి ఇది హారతి అసలు దేవాలయానికి సంబంధించిన ప్రతి చర్య కూడా అంటే ఈ మధ్యకాలంలో మన కల్పించారు వాటన్నిటికీ చెప్పడం కష్టంగానే మౌలికమైనటువంటి షోడశోపచార పూజ మౌలికమైన దేవాలయం వ్యవహార వ్యవస్థ ఏదైతే కలదో దానికంతకీ కూడా చాలా సింబాలిక్గా ఉంది మీనింగ్ సో ఇది దేవుడికి హారతి ఇవ్వటం మనం కళ్ళకద్దుకోవడం అని చేతనే ఎక్కడైనా హారతిచ్చి కళ్ళకద్దుకునే టైంలో పైసలు ఇవ్వడం పైసలు వేయడం అని ఆ పైసలు వాళ్ళ చేత వేయించటమని వీళ్ళు వేసేందుకు భక్తులు సిద్ధపడతారు భక్తుల చేత భక్తులను ఎంకరేజ్ చేసి వేయించేందుకు ఆర్గనైజర్స్ ఉత్సాహం చూపుతారు దెన్ ఐ యూస్ టు సే వై యు డూ దాట్ You, you, if యూ ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ మనీ డూ దట్ సెపరేట్లీ మనీని సెపరేట్గా కలెక్ట్ చేయొచ్చు తప్పేం లేదు ఒక చిన్న అప్పీల్ ఒకటి చేసి అదే మీరు అందరూ చిరవై వంద రూపాయలు చిరవై రూపాయలు ఇవ్వండి అని అప్పీల్ చేయొచ్చు ఏ విల్ గివ్ పీపుల్ విల్ గివ్ దేర్ ఇస్ నో ఇక్కడే అది ఎలాగో ఉంది అది కాకుండా ఇది చెల్లరా సో ఈ విధంగా ఈ డబ్బులు వేయడం అనేది భక్తులు డబ్బులు వేస్తారు ఆర్గనైజర్స్ ఎంకరేజ్ చేస్తారు ఇది దిస్ మే నాట్ బి నెసరీ ఎందుకంటే అది ఆ రిచువల్లో ఈ డబ్బులు భాగం కాదు ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది రిచువల్ విధి అనేది ఒకటి ఉంటుంది విధి ప్రకారం చేయాల్సి ఉంటుంది రిచువల్ దోరకు వెళ్ళకుండా ఉంటే పర్వాలేదు ఒకవేళ వెళ్తే మటుకు యథావిధి అంటూ ఉంటారు చూడండి యథావిధి అంటే విధిం అనతిక్రమ్య యథావిధి పామిని గారు ఏమని చెప్పాడంటే యథాపథానికి అనతిక్రమ్య అనతిక్రమ అనే అర్థంలో యథావిధి చేయడానికి అనతిక్రమ అంటే దానిని దాటవద్దు కానీ అది యథా అనే ప్రధానికి అర్థం యథోపదేశం అంటే ఉపదేశం అనతిక్రమ్య యథావిధి యథామార్గం అంటే మార్గం అనతిక్రమ్య మార్గం దాటకుండగా ఇటు పక్కకి వెళ్లకుండగా సో ఆ విధంగా యథావిధిగా చేస్తే సరిపడుతుంది కాబట్టి యథావిధిగా చేసేప్పుడు ఈ డబ్బులు అంత వేయటం ఆ కలెక్ట్ చేయటం దీనికి ఆ హారతిపల్లెంలో ఎంత ఇదంతా ఇదంతా కూడా కైండ్ ఆఫ్ పాపం వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారనో చాలా చేస్తున్నారని నేను అంటలేదు అమాయకంగానే చేస్తున్నారు బట్ సమ్హౌ ఇట్ ఈజ్ ఎ నెబరేషన్ ఇట్ ఈజ్ నాట్ నెసరీ ఎందుకంటే హారత యొక్క అర్థం ఇది దక్షిణ అని ఒకటి ఉంటుంది కర్మ అయిపోయిన తర్వాత దక్షిణ ఒకటి ఉంటుంది ఆ దక్షిణా సమయంలో దక్షిణకి స్థానం అక్కడ దాని ప్లేస్ ఇంక ప్రతి స్టెప్లోనూ దక్షిణ స్నానానంతరం యథో యథాశక్తి హిరంజంతు వ్యోహసంలో ఎలా ఎక్కడికెక్కడ దక్షిణం లేదు అంటే అలాగండి అసలు దక్షిణ ఎలాగో ఒకటి ముద్ద ఒకటి ఉంది ఫిక్స్ చేసుకున్నది అది ఎలాగో వస్తుంది మాకు ఇది బోనస్ అని గవర్నమెంట్ ఉద్యోగంలో లాగా సో నాట్ నెసరీ ఆ రకమైనటువంటి ధనం వ్యామోహానికి మనం తాగు ఇయ్యరాదు ధనాన్ని ధనం మనల్ని రూల్ మనం ధనాన్ని రూల్ చేయాల్సి ఉంటుంది ఎనివే సో ది పాయింట్ ఈజ్ ఈ మంత్రము చాలా చాలా గొప్ప మంత్రం ఈశ్వరుని ముందు నిలబడ్డప్పుడు ఈ మంత్రాన్ని మీరు విన్నప్పుడు ఆ ఈశ్వర స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని ఆ రకంగా భావన చేయడం అలవాటు చేసుకోవాలి అందుకోసం సో దీని మీద భాష్యకారుల యొక్క వ్యాఖ్యానం చూద్దాం కథం తత్ జ్యోతిషాం జ్యోతి ఇత్యుచ్యతే అంటే ఇంతకు ముందు మంత్రంలో ఆ హిరణ్య యొక్క కోశ్చంలో జ్యోతిషాం జ్యోతి జ్యోతిష్లకు జ్యోతిష్ ప్రకాశములకు ప్రకాశము దీపాలకు దీపం అని చెప్పారే అది ఏమిటి అలా ఉంటుంది ఆ జ్యోతిషాం జ్యోతి అనే ప్రయోగాన్ని వివరిస్తూ బికాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ క్యారెక్టరిస్టిక్ యూసేజ్ జ్యోతిషాం జ్యోతి సో చాలా అది ప్రాణస్య ప్రాణ అన్నట్టుగా సో వాట్ ఈజీ ఇట్ ఇట్ రిక్వైర్స్ అలాబరేషన్ అందుకోసం ఈ మంత్రం వస్తోంది నత్ర తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి సర్వావభాసోపీ సూర్యోభాతి అది నత్ర సూర్యోభాతి తత్ర అంటే తస్మిన్ త్రసిల్ అంటారు త్రా అనేది ఒక ప్రత్యయం దానికి సప్తమ విభక్తి అర్థం సో తత్ర అంటే తస్మిన్ ఒకప్పుడు వివచనం అవ్వచ్చు బహువచనం కూడా కావచ్చు కానీ ఇక్కడ యాకవచనం దాని ఎందు దాని అదే అదే అదే అవుతుంది అదేవిటో పూర్వమంత్రం దృష్టది మీకు పూర్వమంత్రంలో ఏం చెప్పారు హిరణయ పదే కోసే బ్రహ్మ ఉన్నది తుభ్రం జ్యోతిషాం జ్యోతి ఎద్ది ఆత్మవిధో విధు సో ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశిస్తోంది చెప్పారు కదా సో హిరణ్మయ కోశంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశించే సర్వజగత్ కారణం బ్రహ్మ అదే గది తత్ తబ్దము చేత దాన్నే పరామర్శ చేస్తారు కాబట్టి తస్మిన్ అని చెప్తే శంకరులు దానికి అర్థం ఏం చేశారంటే స్వాత్మభూతే బ్రహ్మని అని వేశారు ఈ సాధకుడు ఉన్నాడు హారతిచ్చి సాధకుడు వీడికి ఆత్మగా ప్రకాశిస్తూ ఆత్మగా నిలిచి ఉన్న పరబ్రహ్మ అంటే పూర్ణ ఆత్మా అనర్థం ఇప్పుడు ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అన్నప్పుడు ఆత్మ బ్రహ్మ భిన్నంగా ఉన్నాయనుకోండి అప్పుడు బ్రహ్మ జడమైపోతుంది ఎందుకంటే ఆత్మచేతనం దాంట్లో సందేహంలో ఎదు ఆత్మ అంటే మీరే ఆత్మచేతనం చేతనం కంటే భిన్నంగా ఉన్నది ఏమిటవుతుంది అచేతనం అవుతుంది అంటే చేతనం కంటే భిన్నంగా ఉన్నది అచేతనం అవదండి చేతనం చేత చూడబడుతూ చేతనం కంటే భిన్నంగా ఉంటే అవుతుంది కాబట్టి్రహ్మ ఆత్మ కాదు అని అన్నవాడు బ్రహ్మని జడం చేసి పెట్టాడు బ్రహ్మని జడం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసు అండి బ్రహ్మహత్య అంటే అర్థం బ్రహ్మని చంపేయడం అనమాట ఇప్పుడు కూడా ఒక వస్తువు యొక్క మహిమని మీరు తిరస్కరిస్తే అది ఆ వస్తువుని చంపేసినట్టే ఇప్పుడు వజ్రాన్ని చంపేయడం అంటే ఏంటో తెలుసిన వజ్రాన్ని పేపర్ వైపు వాడుకుంటూ ఉంటే దాన్ని చంపేసినట్టే ఇంకా ఆ వజ్రాన్ని ఇంకెంతకంటే చంపుతారు అలాగే బ్రహ్మని జడం చేసి పెట్టాడంటే బ్రహ్మని చంపేసినట్టర్వాత బ్రహ్మ కంటే ఆత్మభిన్నం అని మీరు అన్నారు అనుకోండి బ్రహ్మ కంటే ఆత్మభిన్నం అని బ్రహ్మ అంటే సత్ సత్ అస్థి మాత్రమునకు బ్రహ్మ పేరు కేవల సత్త కాబట్టి బ్రహ్మ ఉన్నది బ్రహ్మం ఉన్నది ఉనికి లక్షణం ఇప్పుడు బ్రహ్మ కంటే భిన్నము ఆత్మ సత్తు కంటే భిన్నం ఏమిటవుతుంది అఫెక్ట్ అవుతుంది అంటే లేని అవుతుంది అంటే శూన్యం అవుతుంది ఆత్మని శూన్యం చేశారంటే దాన్ని ఆత్మహత్య అంటారు కాబట్టి బ్రహ్మాత్మ వేరే చెప్పిన వాడు ఒకవైపు బ్రహ్మహత్య రెండో వైపు ఆత్మహత్య అనే దోషములను చేసిన వాడు అవును అని చేతనే హారతిచ్చి ఆ అది బ్రహ్మాత్మ అదిగో బ్రహ్మ ఇదిగో ఆత్మ రెండింటికి అన్వయం అభేదం ఎందుకే అభేదం చేయాలి భేదం అనుభవంలోకి వస్తోంది కనుక భేదం అనుభవంలోకి రానివారికి ఏ అభేదము చేయనక్కర్లేదు భేదం అనుభవంలోకి వస్తోంది కనుక అభేదాన్ని భావన చేయాల్సి వస్తుంది ఎంతవరకు నేను మనిషిని నేను మనిషిని అని మనం అనుకుంటా అనుకోం ఎందుకని బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ విచ్ ఇస్ ఛాలెంజ్ డే నన్ను ఛాలెంజ్ చేసేస్తే క్వశ్చన్ చేసినట్లయితే వాడు నువ్వు మనిషే కాదని ఎవడన్నా అన్నాడనుకోండి అంటే అలాంటి నేను మనిషిని కావాలంటూ చూసుకో అని ఛాలెంజ్ చేసినప్పుడు నేను మనిషిని నేను చెప్పాల్సి వస్తుంది లేకపోతే చెప్పక్కర్లేదు అలాగే బ్రహ్మయే ఆత్మ అనే విషయం అంత స్పష్టంగా నేను మనిషిని అన్నంత స్పష్టంగా నేను బ్రహ్మను నేను పూర్ణుడునని తెలిసిందనుకోండి అప్పుడు వాడు అస్తమాను అభేదాన్ని భావన చేయాల్సిన అవసరం ఉండదు తెలిసి వరకు భావన చేయాల్సి ఉంటుంది కనుక స్వాత్మభూతే బ్రహ్మణి ఆ పత్ర అంటే తస్మిన్ స్వాత్మభూతే బ్రహ్మణి తన యొక్క ఆత్మచైతన్య రూపంగా ఉండే పరబ్రహ్మ ఎందు సర్వావభాషకోకి సూర్య భాతి అంటే నా భాతి వస్తుంది నా ఎప్పుడు గడుపు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడున్నా కూడా వాక్యంలో వాక్యంలో మొట్టమొదటి ఉంటుంది సంస్కృత వాక్య శైలి ఎలా ఉంటుందంటే మొట్టమొదట నా పారేస్తారు నతత్ర సూర్యో అది అక్కడ నా పడిపోతుంది ముందు నా ఉంటే ఆ నాని మీరు తీసుకెళ్ళి వెర్భ దగ్గర పెట్టాలి ఆ వెర్బ ఎక్కడుందో వెతుక్కుని అక్కడ పడేయాలి సో నతత్ర భాతి అంటే భాతి దగ్గరికి చేరుతుంది సూర్యుడు కూడా ప్రకాశించడు సూర్యుడు కూడా ప్రకాశించడు అంటే అర్థం ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా సూర్య ప్రకాశములో ఇతరము సర్వము ప్రకాశించున్నదే అర్థం దీపం వెలుగుతోంది అంటే అర్థం ఏంటండి ఆ దీపకాంతిలో ఘటము పటము మొదలైన ఇతర వస్తువులన్నీ వెలుగు కనబడుతున్నాయి అని అర్థం అంతే కదా ఏదో ఒకటి కనబడినప్పుడే దీపం వెలుగుతుందని తెలుస్తుంది లేక మీకు అదే తెలుస్తుంది కనుక ఏ దట్ సిచ్యువేషన్ రజండ్ అరైజ్ అన్లెస్ యు గో సమ్ థర్టీ ఫార్టీ మైల్స్ అబవ్ అంతరిక్షం సో దీపం వెలుగుతోంది అని ఎలా చెప్తారు దీపపు వెలుగులో ఇతర వస్తువులు వెలుగులోకి వచ్చినప్పుడు దీపం వెలుగుతోంది అని చెప్తారు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఎలా చెప్తారు జగత్ అంతా ఇవ్వ ఈ పదార్థాలని ప్రకాశిస్తున్నాయి కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు బ్రహ్మ విషయములో సూర్యుడు ప్రకాశించుటలేదు అంటే సూర్యుడు బ్రహ్మను ప్రకాశింపజేయడు పరప్రకాశ్యము కాదు బ్రహ్మ ఆత్మ ఇప్పుడు నేను ఉన్న గదిలో గతము ఉన్నది అనే సంగతి సూర్యకాంతి వచ్చినప్పుడు తెలిసిందే నేను ఉన్నాను అనే సంగతి తెలియటానికి సూర్యకాంతి అవసరమా చంద్రకాంత అవసరమా ఏకాంతి అక్కర్లేదు నిజానికి నేను ఉన్నాను అనే సంగతి నిర్ధారణ అయిన తర్వాతే ఈ కాంతులన్నీ తెలియ తెలియబడతాయి కూడా తర్వాత నపత్ర సూర్యోపాతి దీనికి ఇంకో రకంగా చెప్తారు చూడండి ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం ఎలా కలిగింది మీరందరూ చాలా సీనియర్ వేదాంత స్టూడెంట్స్ కాబట్టి మీరు యూ షుడ్ నాట్ ఏబుల్ టు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఘటజ్ఞానం ఎలా కలిగింది సూర్యకాంతిలో ఘటం ప్రకాశించటం చేత ఘటజ్ఞానం కలిగింది అంతే కదా ఓకే క్లియర్ నాకు బట్ సూర్యకాంతిలో ఘటం ప్రకాశిస్తే ఘటజ్ఞానం కలిగిపోతుందండి వాడు కలుగు చూపుతున్నాడనుకోండి ఘటజ్ఞానం కలిగిపోతున్నావు సూర్యుడు అంతగట్టిగా ప్రకాశించినాగలగదు ఘతజ్ఞానం కలిగితే సూర్యుడు ప్రకాశించాలి ఘటం వెలుగులోకి రావాలి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మోర్గాల్ దాట్ ఆ ఘట మీద పడిన సూర్యకాంతి చాలడు అంతటితోటి మీకు ఘట జ్ఞానం కలిగిపోదు ఆ సూర్యకాంతి కంటి మీద పడాలి రెటీనా మీద పడాలి రెటీనా మీద పడితే ఆ నెర్వ సెన్సేషన్స్ మైండ్లో పడాలి ఆ మైండ్ వాటిని ఇంటిగ్రేట్ చేసి ఇట్ హ్యాస్ టు థ్రో అవుట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఘట యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ చేసిన దాని ఫలం ఏమిటి అంటే సంకలనము అంటారు ఇంటిగ్రేషన్కి ఈ సరి ఈ నెర్వ సెన్సేషన్స్ అన్నింటినీ సంకలనం చేసి దానికి ఒక ఫలాన్ని ఇస్తుంది ఏమిటా ఫలము అంటే ఘాత జ్ఞానము ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ గ్రాఫ్ గీసేటువంటి అది ఆటోమేటిక్ గ్రాఫ్ గీసి చూసారా అది లైవ్ లైవ్లో మామూలుగా బేస్ లైన్లో ఉంటుంది బేస్ లైన్లో ఉందంటే ఏమీ యాక్టివిటీ లేదని అర్థం బేస్ లైన్లో ఉండే టక్ ఇలా దొరుకుతుంది ఓ పీక్ వస్తుంది ఆ పీక్ అంటే ఏంటనమాట ఇట్ హ్యాజ్ రిసీవ్డ్ సమ్ సడన్ సడన్ పల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ మీన్స్ సంథింగ్ అంతేనా అదేవిధంగా ఘటజ్ఞానం కలిగిందంటే ఆ నెర్వ సెన్సేషన్స్ తక్కువ వస్తాయి ఇలా కళ్ళు మూసి కూర్చున్నాడు నెర్వ సెన్సేషన్స్ ఏమీ లేవు యాజ్ పర్ ఆప్టికల్ సెన్సేషన్స్ ఏమీ లేవు కళ్ళు తెరవగానే ఘట జ్ఞానం కలిగింది ఎందువల్ల ఆప్టికల్ సెన్సేషన్స్ ఒక్కసారిగా గురులో ప్రవేశించి మస్తిష్కంలో ప్రవేశించి ఆ మనస్సేమో వాటిని ఇంటిగ్రేట్ చేసి ఇటు ఇటు గివ్స్ ఎ పీక్ ఇట్ హిట్స్ ఎ పీక్ ఆ పీక్ పేరే ఘట జ్ఞానం అదే ఘట జ్ఞానం అంటే ఇట్ ఈస్ ది ఐడియా ఆఫ్ పాట్ విచ్ ఇస్ ట్రోన్ అప్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సచ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆప్టికల్ నర్వస్ సెన్సేషన్స్ ఇట్ ఈస్ ది ఘట జ్ఞానం ఇప్పుడు దానికి ఘటాకార వృత్తి అంటారు సో మనస్సులో మనస్సు ఘటాకారాన్ని పొందింది అంటే ది షేప్ ఆఫ్ ది పాట్ ఈస్ నౌ లోడెడ్ ఆన్ టు ది మైండ్ ఇప్పుడు మనస్సులో ఆకారం ఏర్పడింది కదా వృత్తి లేక ప్రత్యయం ఘట ప్రత్యయం ఈ ఘట ప్రత్యయాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు సూర్యుడా ఆత్మ ఆత్మ అవునండి ఆ ఘటప్రత్యయాన్ని సూర్యుడు ప్రకాశింపజేయగలడా చేయలేడ అంచేతనే సూర్యుడు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నా మీరు ఘటాన్ని చూడాలనుకున్నప్పుడే మీరు ఘటాన్ని చూస్తారు మీరు ఘటాన్ని చూడాలనుకోకపోతే ఆ గత ప్రకాశం ప్రకటం ప్రకాశించడం ఎందుకంటే నతత్ర సూర్యోపాతి ఆ ప్రత్యయ స్థానంలో మానసిక ప్రత్యయము అనే లెవెల్లో సూర్యుడు అక్కడ ప్రవేశించలేడు సూర్యకాంతికి అక్కడ ప్రవేశం లేదు ఎందుకంటే సూర్యకాంతి దృశ్య ప్రకాశమే కానీ ఇది దృక్ప్రకాశం కాదు అదృక్ ప్రకాశమైన ఆత్మచైతన్యం మాత్రమే ఘటాకార వృత్తిని ప్రకాశింపజేస్తుంది తప్పిస్తే కాబట్టి సూర్యుడు దృశ్య దృశ్యమైన ఘటాల్ని ప్రకాశింపజేస్తాడే కానీ ఘటజ్ఞానాన్ని కలిగించేటువంటి ఘటాకార వృత్తి దానే ప్రమాణ వృత్తి అంటారు దానిని ప్రకాశింపజేయలేడు దానిని కేవలము ఆత్మచైతన్యమే ప్రకాశింపజేయాలి వాస్తవంలో ఈ సూర్యుని కూడా ఆత్మచైతన్యమే సూర్యాకార వృత్తి రూపంగా ప్రకాశింపజేస్తుంది సూర్యుడు వృత్తి కదా ఆ వృత్తిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు ఆత్మచైతన్యమే ప్రకాశింపజేస్తుంది సూర్యాకార వృత్తిని ఆత్మచైతన్యం ప్రకాశింపజేయకపోతే సూర్య జ్ఞానం కలగదు కాబట్టి సూర్యకాంతిలో ప్రకాశించే పదార్థముల జ్ఞానం కలగాలన్నా అఖరికి సూర్యుని యొక్క జ్ఞానమే కలగాలన్నా ఆత్మచైతన్య ప్రకాశం ముందు ఆధారపడి ఉన్నాయి కాబట్టి నతత్ర సూర్యోపాతి అదే అర్థం అంటే సూర్యుడి కంటే మీరు గొప్పవారు ఆత్మచైతన్యం నిన్న మీకు మనం చేశాను కదా వెంకటేశ్వర స్వామి గొప్ప భక్తులు గొప్ప అంటే ఎవరి గొప్ప భక్తులు గొప్ప అదేవిధంగా భక్తులంటే ఈ అహంకార మమకారాలు గలవాలని కాదు అభిప్రాయం ఆ భక్తిభావ పూర్ణమైనటువంటి ఆత్మ చైతన్యం దానికి భక్తులు ఉంటారు ఇన్ ద సెన్స్ సో ఆత్మ ఆత్మయే సర్వమునకు మూలము సర్వామభాసకోపి సూర్య నభాతి ప్రకాశించటం లేదు అంటే అసలే ఆరిపోయాడు వెలగట్లేదని కాదు సద్బ్రహ్మ ప్రకాశయతి ఇత్య సూర్యుడు వెలగటం లేదు అంటే ఆరిపోయడని కాదు సూర్యుడు పరబ్రహ్మ విషయంలో వెలుగొటలేదు అంటే పరబ్రహ్మను ప్రకాశింపచేయటం లేదు అన్ దర్ పరబ్రహ్మ చేతనే సూర్యుడు ప్రకాశింపచేయబడుతున్నాడు కాబట్టి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఈ మాటే చెప్తున్నాయి సూర్యుణ్ణి ప్రకాశింపజేసేది మీరు చంద్రుణ్ణి ప్రకాశింపజేసేది మీరు ఆత్మంటే దాని మహిమ చాలా గొప్పది ఆత్మ మహిమ చాలా గొప్ప సో సూర్యుణ్ణి చంద్రుణ్ణి సమస్త జగత్తుని ఆత్మయే ప్రకాశింపజేస్తుంది సర్వము ఆత్మయందే ప్రకాశిస్తాయి అంతేకాదు ఆత్మయందే ఉనికిని కలిగి ఉంటాయి కూడా సత్ సత్త కూడా ఆత్మసత్త ఇది ఒక్క పిసరు అంతర్ముఖంగా ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఘట అస్థి అని ఉందనుకోండి ఘట అస్థి అంటే ఘటాస్తిత్వము ఘటము ఉన్నది ఈ ఘటము ఉన్నది అనేది మీరు కళ్ళు మూసుకుని ఇప్పుడు కాదు మీరు ఆలోచించి నేను ఈ దశ మెడిటేషన్లో చెప్పాను ఒకసారి ఇప్పుడు ఒకసారి రెండుసార్లు సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకు నేను ఉన్నాను ఘటము ఉన్నది నేను ఉన్నాను ఉన్నది ఉనికి ఆ ఉనికికి నేనని పేరు పెట్టాం నేనన్నాం కనుక లాంగ్వేజ్లో నేను ఉన్నది అనరు లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ప్రాబ్లం అది దట్ ఈజ్ నాట్ ది వస్ట్ థింగ్ ఇట్ ఈస్ నేను ఉన్నది అని ఘటము ఉన్నాను అని అనరు భాషలో కాబట్టి ఇప్పుడు భాషతో మనకి విరోధమేం లేదు భాష హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్పస్ ఐ డోంట్ డిస్టర్బ్ ది లాంగ్వేజ్ సో నేను ఉన్నాను ఉన్నప్పుడు what is that you you experience it you stay with it you will experience the existence by existence anubhavalu vastunnada being is uh, felt by you okay ghatamu unnadi again you will feel that existence ippudu now you ponder over it you mull over it evite అయాం అనే ఎగ్జిస్టెన్స్కి పార్టీస్ అనే ఎగ్జిస్టెన్స్కి అర్థ బై ఎనీ ఛాన్స్ వన్ అండ్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ అనే సంగతిని మీరు ఆలోచించి చూడండి ఇట్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ అయితే పార్టీస్ ఎగ్జిస్టెన్స్ నుంచి అయామ్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందా అయామ్ ఎగ్జిస్టెన్స్ నుంచి పార్టీస్ ఎగ్జిస్టెన్స్ వచ్చిందా అంటే అది కూడా తెలుస్తూనే ఉంటుంది ముందు అయాం అన్నిటికీ మూలం అయాం ఉండే పార్టీస్ అవుతుంది కనుక ఆలోచించండి కాబట్టి ఆత్మసత్తయే జగత్సత్త ఆత్మప్రకాశమే జగత్ ప్రకాశం ఆత్మావా ఇదగం సర్వం ఇదం సర్వం ఎదయం ఆత్మా ఇదం సర్వం ఎత్ అయం ఆత్మ ఈ సర్వమనేది ఏది కలదో ఇది ఆత్మయే ఆత్మావా ఇదగము సర్వం ఆత్మా ఆత్మయే వై నిశ్చయముగా ఇదము సర్వం ఈ సర్వం కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేనే లేదు ఆత్మయే సర్వము సర్వము యొక్క ఉనికి ఆత్మ యొక్క ఉనికియే సర్వము యొక్క ప్రకాశం ఆత్మ ప్రకాశమే మరి ఇంక నామరూపాలు ఏమిటంటే అదే మరి నామరూపాలే నెక్లెస్ అంటే నామరూపాలు బంగారం ఆస్తి భాతి ప్రియం ఆత్మే బంగారం మిగతా దంతా కొల్లు అంత్యం మిథ్య అని చేతనే దాన్ని రక్షించుకోమని చెప్పారు ఖజానా హిరణ్మయ పరే కోషే హిరణ్మయ అనే పదేందుకు వాడేవో అర్థం ఏంటండి దెర్ ఈజ్ అది చైతన్యము చేజోమయము అనే అర్థం బట్ అట్ ది సేమ్ టైం మీరు బంగారపు ఆభరణాన్ని బంగారపు ముద్దని దాచుకున్నట్టుగా దాచుకోవాలి బంగారపు ముద్దని మిల్లిలో పరస్పర తీసుకెళ్లి యాభై గ్రాములు పది గ్రాములు బంగారం కొనుక్కొచ్చి ఆ గిన్నెలతో కొన్ని చోట పౌడర్ అవే ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి పెడతారా దాన్ని పెట్టడం భద్రంగా దాచుకుంటారు పెట్టి లోపల క్లీన్గా దాచుకుంటారు ముఖం అది గుడ్డలో దాచుకుంటారు అదేవిధంగా హృదయం బుద్ధి హృదయం ఉంటే ప్రత్యయములన్నీ వేయిస్తూ ఉంటాయి నేను ఉన్నాను అనే ప్రచయం పుడుతుంది నిద్రలేవగానే ఆ తర్వాత ఆ ప్రచయాలను అనుసరించి వివిధ జగత్ ప్రచయాలని శబ్దాది ప్రచయాలని ఆవిర్భవిస్తూ ఆ ప్రచయాలు లేకపోతే మీ సంసారం ఏమీ లేదు భా ఈమె నా భార్య అనే ప్రత్యయం ఉండాలండి ప్రచయం ఉంటే భార్య ఉంటుందా ప్రతయం లేకుండా భార్య ఉంటుందా ప్రచయం లేకుండా భార్య ఉండదు భర్త అంతే ఏమన్నానంటే ఏదో మేలు క్షేమ నిజంగా ఉంటున్నారు భర్త కూడా అంతే అంతే కదండి మీరు ఆలోచించండి భార్య అనే ప్రత్యయం లేదనుకోండి ఏమవుతుంది అప్పుడు వాట్ హ్యాపన్స్ దెర్ ఈజ్ నో భార్య దెర్ ఈజ్ అూమన్ బీయింగ్ దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ భార్య అవుతుంది వెళ్ళిపోయింది భార్య ఈజ్ నా అంతే కాబట్టి సకల జగత్తు కూడా ప్రత్య ప్రతయాల నుంచి ఆవిర్భవిస్తుంది ఆ ప్రత్యయాలనే ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తాయి ఆత్మ అంటే ఏమనుకున్నారు మీరు యూ హెవ్ యూ హెవ్ గ్రాఫ్స్ మీ అమరిస్తున్నటువంటి ఆత్మ ఇట్ ఈస్ ది హిరణ కోష దాన్ని భద్రంగా దాచుకోవాలి ఎలాగ భద్రంగా దాచుకోవాలి అంటే ఆత్మస్థానంలో కామక్రోధ లోహములు దరి చేరకుండా చూసుకోవాలి ఆత్మస్థానంలో అంటే హృదయం ఆత్మస్థానం అంటే హృదయం హృదయంలో కామాలు క్రోధాలు లోభాలు పెట్టుకోకూడదు నేను మీకు మాట చెప్తా ది అదర్ పర్సన్ అఫెన్స్ యూ హీ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్ హీ హీ హీ అటాక్స్ యువర్ టేస్ట్ హీ అఫెన్స్ యువ్ అండ్ హీ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్ అప్పుడు మీరేం చేయాలో తెలుసు యూ షుడ్ స్మైల్ నాట్ అవుట్ వర్ల్డ్ అవుట్ వర్డ్గా స్మైల్ చేశాననుకోండి దాంట్లో ఒకసారి అంత అహంకారం ఉంటుంది ఎవరో తెలిసినా అహంకారం నువ్వు నన్ను తిట్టినా నేనేమిచ్చి చీరునవేన అవుతున్నాను చూసుకో నా మహిమ అని ఓ అహంకారం డోంట్ స్మైల్ అవుట్ వర్డ్ జస్ట్ కీప్ కాయిట్ లెట్ హిమ్ నాట్ నో వాట్ ఈజ్ ఇన్ యూ యూ స్మైల్ ఇన్ వరల్డ్ ఎందుకంటే స్మైల్ ఎందుకో తెలిసినా ఇతను పా ఇతను మాట్లాడే ప్రతి మాట కూడా విర్థం మనం రియాక్ట్ అవ్వడానికి దాని తగ్గది కాదు మనం దీన్ని పరిగణనలోకి తీసుకోక్కర్లేదు అనే ఆ స్మైల్కి అర్థం నవ్ వాట్ కెన్ దిస్ వరల్డ్ డ్యూ టు యూ అటు అది ప్రపంచం అనేది మనం ఎంత పేడని కలిగించని అంత పేడనే కలిగిస్తుంది ఇట్ విల్ హర్త్ యూ టు ద ఎక్స్టెంట్ యూ టు హర్త్ యూ రిఫ్యూజ్ టు గెట్ హర్త్ అండ్ ఇట్ కెనాట్ హర్త్ యూ ఇట్ జస్ట్ కెనాట్ హ ఏ హట్ చేస్తారు ఫిజికల్ హర్ట్ గురించి నేను మాట్లాడ జనరల్గా ఫిజికల్ గురించి మాట్లాడాను ఫిజికల్ యాంతా ఫిజికల్ గురించి మాట్లాడతారు ఫిజికల్ హర్త్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఐ హోప్ ఫిజికల్ హర్ట్ ఉంటే యూ అట్ సేఫ్ గార్డ్ దగ్గర స్టేట్ దాట్ దట్ ఈజ్ అది పాఠంలో భాగం కాదు అండ్ అటు ది మెంటల్ హర్ట్ సో మెంటల్ హర్త్ ఎందుకు వస్తుందో తెలుసున్నాడే ఓన్లీ బికాజ్ వీ అలౌ ది అదర్ పర్సన్ టు హత్ Therefore it comes. Suppose you do not allow the other patterns to టు That means what? You walk away. Walk away. అవే అంటే ఫిజికల్గా వాక్ అవే అని కూడా అభిప్రాయం కాదు ఫిజికల్లీ యూ మై నాట్ వాక్ అవే ఐ ప్రౌబ్లీ యూ మై వాక్ అవే ఆల్సో ఇఫ్ ఇట్ రిక్వైర్స్ బట్ అసలు ఆ ప్రత్యయాన్ని హృదయంలో విచారణ ఒక పూటమే ఆ ప్రత్యయం వచ్చినా సరే దాన్ని సాక్షి రూపంగా ఎందుకంటే ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీచ్ ది హట్ అండ్ అండ్ ఆ థాట్ని రిజెక్ట్ ది థాట్ థాట్ ఈస్ యు ఆర్ నాట్ ది థాట్ యు ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది థాట్ అనే ఆత్మ ఆ ఖజానాన్ని రక్షించుకోవాలి ఆ విధంగా హృదయాన్ని పరిరక్షించుకోవాలి అంతేగాని వాడు హత్య చేశాడు వీడు హత్య చేశాడు వాడు తిట్టాడు వీడు తిట్టాడు వాడు దక్షిణ తక్కువ ఇచ్చాడు వీడు భోజనం సరిగ్గా ఇవన్నీ ఇలాగ ఇవే లెక్కేసుకుంటే ఎందుకంటే చూడండి మన చుట్టూ వంద మంది మనుషులు ఉంటాం వృత్తి జీవితంలో వంద మంది మనుషులతో వ్యవహారం చేస్తూ ఉంటాం ఈ వంద మంది కూడా మన తేరా తేడా విధంగానే ప్రవర్తించాలి అంటే అదేదో గాజు బుద్ధిలాగా చాలా కష్టం వెరీ డిఫికల్ట్ యూ హ్యావ్ టు అప్లై దాట్ ఇన్ టు ది సిచ్యువేషన్ భార్యా పిల్లల విషయంలో పూర్ణమైన ప్రేమను చూపించే ప్రయత్నం చేయాలి ప్రేమతోటి జయించాలి కొంచెం కష్టం అనిపించచ్చు సినీషియల్గా ప్రేమతో చేయపడ్డా దిస్ ఏంటమ్ ది ప్రాక్టికల్ ఆల్సో ఇది ప్రాక్టికల్ ప్రేమతో జయించమన్నా కదా ఇప్పుడు ఇరవై లోన్ తీసుకొచ్చి అలా కాదు తర్వాత అందరూ కలిసి కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు సో ప్రాక్టికల్గా ఉంటూనే ప్రేమతో జయించాలి ప్రే ఎప్పుడు కూడా ప్రేమ యాక్షన్ రూపంగా ప్రతిఫలిస్తూ ఉండాలి మనస్సులో ప్రేమ ఉండాలి వాగ్ రూపంగా పరుషంగా మాట్లాడకుండా ప్రేమగానే మాట్లాడాలి అంటే అక్కడి నుంచి నువ్వు పొగుడుతో కూర్చోమని కాదు అట్లాంటి పలుపు సందర్భాన్ని బట్టి తర్వాత యాక్షన్లో మటుకు ప్రేమ నిండా ప్రతిఫలిస్తూ ఉండాలి చేసి యాక్షన్ ఉన్నది చాలా క్లియర్గా ఉండాలి ఎప్పుడు కూడా మనస్సు ఆ యాంగిల్లోనే పనిచేస్తూ ఉండాలి కెన్ ఐ డూ సమ్ సర్వీస్ కెన్ ఐ హెల్త్ కెన్ ఐ కెన్ ఐ డూ ఏ గుడ్ టర్న్ అన్నట్టుగా ప్రేమకి హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ లావ్ Parvata, the other person takes you for granted. You should allow it, as a privilege. One can be privileged. The other person makes fun of you. You can smile and allow that. The other person feels good about it. Like, I made fun of this guy, but he, he just, he did not protest. They noticed the astana. It's not that they don't notice. Niyani chattu nadi, నార్మల్ పీపుల్కి వర్తిస్తుంది ఆర్ నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్కి వర్తిస్తుంది ఎబ్నార్మల్లీ అబ్నార్మల్ పీపుల్కి వర్తించడం ఓకే నార్మల్గా కౌన్సిలింగ్ వాళ్ళిద్దరు కోర్టులో కేసు డైవర్స్ కేసులో ఉన్నారంటే ఇట్ మే నాట్ వర్క్ సో నార్మల్లీ అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో నేను చెప్పింది బంగారం లాగా మనకు వస్తుంది కాబట్టి అలాగే ప్రేమతోటి జయించాలి కానీ లాజిక్ తోటి ఆర్గ్యుమెంట్స్ తోటి యుక్తి యుక్తులతోటి తర్క వితర్కాలతోటి మీరు ఎప్పుడు జయించలేరు హైదరాబాడిని అసలు ఎప్పుడు తక్కువ వితర్కాలని దరిదా ముందు రానివ్వకూడదు మనం ప్రేమతో జయించాలి ఒక పెద్ద విద్వాంసులు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఏదో వేద ఎక్కడ కోనసీమలో అడుగుతూ ఉంటారు ఎటువంటి ప్రశ్నలు హైదరాబాద్లో ఎవరు పట్టించుకోరు సో ఎవరు అడిగారంటే స్వామికి సభాముఖంగా అడిగారు మీ సన్యాసం ఏమిటి అసలు మీ సన్యాసం యొక్క తీరు పెన్నులు ఏంటి ఏ రకం సన్యాసం ఏ సంప్రదాయం ఇది అని అడిగారు చాలా అసెన్సివ్ అండ్ వెరీ ఇనప్రాప్రియేట్ క్వశ్చన్ వెంటనే ఆ సంగతిని గుర్తించారు గుర్తించి వెంటనే ఐ వాజ్ అలర్ట్ కాల్సాం బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ అలర్ట్ ఏమిటి అలర్ట్నెస్ మన రెస్పాన్స్ దీనికి ఆయన ఏ లెవెల్లో రెస్పాన్ ప్రశ్న ఆ లెవెల్లో మనం రెస్పాన్స్ ఇవ్వరాదు ఇప్పుడు నేనేం చెప్పానో తెలుస్తున్నానండి చూడండి సన్యాసం అన్నది గురు శిష్యుల మధ్య సంబంధం ఆ సన్యాసం మా గురువు గారికే తెలియాలి నేను వారితోటే చర్చిస్తా ఏదైనా ప్రశ్న వారే నన్ను అడుగుతారు ఇది గురు శిష్యుల మధ్య నుండే ఆంతరంగిక విషయం ఇంకా మూడో వాడు మూడో పురుగు బహిరంగం వ్యాకరణంలో ఒక ఆయన వ్యాకరణ పండితుడు వ్యాకరణలో ఒక పరిభాష అవుతుంది అసిద్ధం బహిరంగం అంతరంగే అని ఒక పరిభాష ఒకటింది అంతరంగే ప్రాప్తేసతి బహిరంగం అసిద్ధం శాతం సో అంత ఈ వ్యాకరణ కార్యాలు ఉంటాయి కదా సుప్పు టిప్పు ఇవన్నీనో సో అంతరంగ కార్యం వచ్చే సందర్భంలో బహిరంగ కార్యం అసిద్ధం అయిపోతుంది దాని త్రోసుకు సో ఆ మాడు చెప్పాను అసిద్ధం బహిరంగం అంతరంగే కాబట్టి గురువుకి శిష్యుడికి ఆంతరంగిక విషయం అది దాన్ని నేను మీతో చర్చించకూడదు నేను అందామనుకున్నా దాని గురించి మీరు ప్రశ్నించరాదు నేను మీతో చర్చించరాదు అని మళ్ళీ ప్రశ్నించ రాదు మళ్ళీ ఆయన్ని నేను మళ్ళీ జడ్జి చేసినట్టు అవుతున్నా నేను అది కూడా అనలేసా మళ్ళీ ప్రశ్నిస్తే ప్రశ్నించే తప్పే ఉంది వారికి వారికి ఏదో సమ ఇన్ ప్రెషర్ ఉండి ప్రశ్నించారు లెట్ ఇట్ నేను మీతో చెప్పరాధది నేను మీతో చర్చించరాదు అని చెప్పి చాలా నవ్వుతో చెప్పాను అందరూ యాభై మందో వంద మంది ఉన్నారు ఆల్ జస్ట్ వెయిటింగ్ స్వామీజీ అటెండ్ అయిపోతాడేమో పాపం వాళ్ళు ఫీల్ అవుతారు ఆపే తెలుసు వాళ్ళు I gave an assurance. Without giving an assurance, I assured them that I am not a finger. Instead, I am not a finger. I am not a finger. I am not a finger. I am not a finger. I am not a finger. I am a finger. He is a good scholar. I am not a finger. I am not a finger. I am not a finger. Otherwise, he is a scholarly gentleman who has worked hard and gained some knowledge ఏ అలర్జీ లేకుండా లోకం మీద తిరిగి చాలామంది కంట మేమే చనిపో ఆయనకు చిన్న సత్కారం కూడా చేశా రుణవన్న జోన్ మీద ఆయనకు సత్కారో తాంబూలంలో పెట్టి నా దగ్గర పళ్ళు ఎప్పుడూ ఇచ్చా తీసుకొని మహాత్మాన ఆయనకి ఇచ్చా పటికండు సో ఆ విధంగా ఎప్పుడు ప్రేమతో మీరు జయించాలి కానీ తర్క వితర్కాలతో జయించే ప్రయత్నమే చేయకూడదు ఇప్పుడు వెళ్ళి బయట వాళ్ళతో ఏమిటి నేనే సమాధానం చెప్పారనుకోండి నేను చెప్పిన సమాధానాన్ని ఆయన పది మందితో చర్చలో పెట్టుకుంటారు ఇలా చెప్పాడు ఈ స్వామి ఇది కరెక్ట్ కాదని ఇంకో చర్చి పెడతాడు దాని మీద ఇప్పుడు నేను చేసిందని మీరు ఏం చర్చి పెడతాడ కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమతోటి జయించుకురావాలి ఆత్మస్వరూపం ప్రేమ కూడా లేదా వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద